సోద్రభ పరిశుద్ధ గొప్ప దేవ ఏసయ్య మహిమగల రాజా సర్వోన్నత దేవ రాజులక రాజు ప్రభా ప్రభులకు ప్రభుల ప్రభ దేవాది దేవుడో ప్రభ ఆది సంబుధుడు మీరు ప్రభ అల్ఫయో మేఘయ్య మీరు ప్రభా ఆది అంతం మీరేసు ప్రభా గొప్ప దేవ సర్వాధికారి మహిమ స్వరూపుడ మృత్యుంజేయడా ప్రభా మీకే లెక్కలినని వందనాలు ప్రభా ఆకాశాన్ని భూమిని సృహించిన గొప్ప దేవుడ మా సృష్టికర్త మీరు ప్రభా మా రక్షణ మీరే స్ప్రభ మా నిరీక్షణ మీరే స్ప్రభ మీ కొరకే నిరీక్షణ కలిగి ఉన్న ఈ జీవితం వెనకడుగు వేయకుండా ప్రభా పర్శుద్ధతలో నడిపించండి దేవ మీ నామం ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ హృదయాలలో మీరు నివసించండి వేసు ప్రభా మీరు ఆకడనంతరం వరకేసు ప్రభా తుది శ్వాస వరకు రాజా యొక్క తీర్మానంలో ప్రభా ముందుకు నడిచే కృపా భాగ్యం దయచేయండి ప్రభా జీవాధిపతి జీవం గలదేవాక్యాల చేత వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా పాటల ద్వారా మీరు మైంపొందండి ప్రభా గొప్ప దేవుడవయ్యా గొప్ప దేవుడవయ్యా మీ స్వరం వినంది ప్రభా మనిషికి జీవమే లేదు ప్రభావ మీ మాకు దయచేయండి ప్రభా మీరే మీ నామంకే యుగయుగములకు మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు ప్రశస్త నామంన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అపరాధిని ఏపచూ ప్రోగుమయ్యా అపరాధిని ఏ సైయా కృపచూ పిబ్రో భుమయ్యా నిపమిషని కృపల అపరాధములను అపరాధిని ఏస కృపూూ మ్యారం భోగా దూరితిని నేరా బులను చేసిని ఘోరం భుగా చేసి క్రూరుండనై కోటి చిందిరమునాకై పుంది నదే పలచేత అపనిందలు మోపితినయ్యా కందేహ మిలనయ్యా అపరాధిని ఏ సయ్యా కృప్రోవ్యా శిక్షా కృపాతృడనయ్యాన జితివైయా అక్షయ భాగ్య మునియా మోక్షాంబుచూ పితి వయ్యా అపరాధిని ఏ చిరకనుదారని ద్రోహండనైతిని దేహంబోగాయను అపరాధిని ఏ సయ్యా కృపచూ బ్రోమ థ్యాంక్ యూ ప్రైజ్ దలో స్తోత్రం ప్రభావా పరిశుద్ధురా గొప్ప దేవ శిస్టర్ గురించి మేము ప్రాధిష్టమైన గొప్ప దేవ నిన్న నీడు నిరంతరం ఏ క్రితుకున్న గొప్ప దేవుడు వేసాయా నీకు వందాలు వేస్తాయా సిస్టర్ తాకని ప్రభావ ఆ ఇన్ఫెక్షన్ ఆ ఫివ జలుగుని ఏసుక్రీస్తున గద్దిస్తున్నా శరీరించి బడికి రమ్మని కాజ్ఞాపిస్తున్నాను హలలీయ దేవాత దేవా విడగ సంపూమైన స్వస్థతో ప్రకటిస్తున్నారని హిసుక్రీ ఇస్తున్నాను ప్రభావ మీరే స్వస్థపచ్చనైనా ఆ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా మీ అగ్నితో కాల్చేయండి స్వస్థపచ్చాను ప్రభావ ఆ జలుబున కోల్డ్ని గద్దిస్తున్న ఈస్సుక్రీస్తున్నాను శరం నుంచి బడికరమని కాజ్ఞాపిస్తున్నాను ప్రభావ మీరే స్వస్థపచ్చి మీ కొరకు శాసన పెట్టుకొని అగ్ని కంచేసిన నూతన అభిషేకం తీసుకొని ప్రభా ఓ ప్రభావ మేము మీ దగ్గర పొందుకొని మీ కొరకు జీవించబడిగా తయారు చేసి మీ నామాన్ని మయమీ తెచ్చుకోమని తన విశ్వాసాన్ని బలపచ్చి ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల సాయప ్రీస్తు పర్షుద నామవున ప్రాదిష్టం తండ్రి ఆమె అంత్యదీన మందు దూతబూరనూదు నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచు నేను కూడా చేరియందు నచ్చట అంత్యదీన మందు దూతబూరనూదు నిత్యవాసరంబు తెల్లవారగా రక్ష నందు వారి పేర్లు పిలుచు చుండగా నేను కూడా చేరియొందు నచ్చట నేను కూడా చేరియోందు నేను కూడా చేరియోందు నేను నిత్యవాద ఊహిచేణీ మేలులతో నింపినాయే సైయా నీకునానం ఊహిచలేని మేలులతో నిం పినా సైయా నీకు నా వందనం వర్ణించగలానా నీ కార్యము వివరించగలనా నీ మేలులంగు వర్ణించగలానా నీ కార్యము వివరించగలనా నీ మేలులంగు మేలులతో నింపి మేలులతో నాయయం తృప్తి పరచి రక్షణ పాత్రనిచ్చి నిన్న స్తీను మేలులతు నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్రనిచ్చి నిన్న స్తీను నీలులతు నా హృదయం తృప్తిపరచినారు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతింతును ఇస్రయేలు దేవుడా నా రక్షకా స్థుతి ఇంతును నీ నామామును ఇస్రయేలు దేవుడా నా క్షతయంతో నా మామును ఊ ఊహించలేని మేలులతు నిం పినా నాయకు వందనం స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు హ్నించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చినావు ఊహించలే సరే ప్రార్థన చేద్దాం పరశుధులకు దేవ మా ప్రియ పర్లోకు తండ్రి నీకేస్తూ తొలి స్తోత్రం నైనా గొప్ప దేవా. ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారు తండ్రి దివారాతు మమ్మల్ని కాచి కాపాడి ఒక నూతన దినం మాకు నైనా గొప్ప దేవ నీకేస్తూ తొలి స్తోత్రాలు అర్పించుకున్న మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు అయినా ఎంత భయంకరమైన శ్రమల కాలంలోనైనా మీరు మాకు సహాయ కలుగుంటున్నారనైనా ప్రతి దశలో ప్రభావ మీకు ఆదరణ మీకు కృప మీ సమాధానం మాకు అనుగరిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారైనా దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకోవడమైనా నీకే కృతజ్ఞతలనైనా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ గొప్ప దేవ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం అయినా నా ప్రభావ ఇక మధ్య మీ పాదశానికి వచ్చినామైనా మీరు మాతో మాట్లాడని ప్రభావ మమ్మల్ని బలపరచని ప్రభావ మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయని ప్రభావ మాలో ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం తొలగించండి ఓ దేవ అటో ఒప్పుకొని విడిచాలా విడిచిపెట్టాలా మీ కనికిరం పొందాలా మీ కృపల మీ జీవించాలా ప్రభావ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిండు మనసుతో నిండి సేవించే బిడ్డగా తయారు చేయండి మా రక్షణ కొనసాగించుకోలాగానే సహాయపడండి మీ ఆత్మచితములను అభిషేకించండి వాక్యంలో సత్యమే గ్రహించేలాగన మీరే మాకు సహాయకులు నడిపించు ఆత్మీయతలు ఇప్పటి ప్రభావా కళ్ళుకు స్వస్వస్థత అనుగ్రహించమని ఏ సుకరిస్తామని ప్రశ్న తండ్రి ఆమె యోహన్స్ వార్తల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఇది మనం తరచుగా ఇప్పుడు ధ్యానించిన వాక్యమే కాబట్టి ఇక్కడ కొన్ని ఆత్మీయమైన విషయాలు దేవుడు మనకు అవన్నీ చూపిస్తున్నాడు అవి ఒకసారి మనం చూద్దాం యహోన్స్ వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో యహోన్స్ వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఆయన మార్గమును పోవచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడ వీడు గుడ్డివాడై పుట్టకు ఎవడు పాపం చేసినను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా చూడండి ఏసు ప్రభు ఒక మార్గం గురించి వెళ్తున్నాడు ఒక మార్గం నుంచి వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే పుట్టిన నుంచి అంటే వాడు పుట్టినప్పుల నుంచి వాడు పెద్దవాడయ్యేంత వరకు దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు ఉంటాయి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి పుట్టినప్పుడు గుడ్డివాడి ఉండి ఆ త్రోవ పక్కన కూర్చొన్నాడు ఆ మార్గంలో ఆ యేసు ప్రభు ఆ మార్గంలో పోతుంటే ఆ గుడ్డి వాడు ఒక ఆయనకి ఏసు ప్రభు చూడండి చూడండి మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఒక మార్గంలో మనం పోతున్నప్పుడు చూడండి దేవుని మార్గంలో సేవా మనం పోతున్నప్పుడు ఎంతో మంది గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు మోగవాళ్ళు అంగహీనులు ఎంతో ఉంటారు చూడండి కనిపిస్తూ ఉంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే వీడింత భయంకరంగా పుట్టిండంటే నేను అనుకునేవాను ఒకప్పుడు వీడు ఇంత భయంకరంగా పుట్టినంటే ఇంత భయంకరంగా ఈ రీతిగా ఉన్నాడంటే వీడేదో పాపం చేసి ఉండాలా వీడు పూర్వీకులు ఏదో పాపం చేసి ఉండాలా అని మనం చెప్తా ఉంటాం వాళ్ళ గురించి మనం తీర్పు తీరిస్తూ ఉంటాం వీడింతగా ఈ రీతిగా అంటే వీడికి ఏదో చేసి ఉండాలి మొత్తానికి అందుకే దేవుడు ఇంత భయంకరంగా వీడు గుట్టించాడు అని ఈ లోకప విధానాలతో మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏసు ఒక మాట చెప్తున్నాడు ఆయన మార్గం నుంచి పోతుంటే ఆయన ఒక గుడ్డివాడు కనిపించిందంట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒక మార్గంలో మనం పోతుంటే గుడ్డి వాళ్ళు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు నిజంగా గుడ్డివాడు కనిపిస్తున్నాడా లేకుంటే కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి వాళ్ళు నాకైతే రెండు ఇద్దరు కనిపిస్తున్నారు ఒకటి ప్రకృతి సంబంధంగా గుడ్డి కనిపిస్తున్నారు ఇంకొకటి కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివారు కూడా కనిపిస్తున్నారు కాబట్టి ఈ వాక్యము ఎట్లా మనం అర్థం చేసుకోగలం ఒక గుడ్డివాడు పుట్టుకు నుంచి గుడ్డివాడు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేసిండు వాడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండు చూడండి గుడ్డివాడు అంటూ అదొక శ్రమనే అది ఒక లోపమే కదా కాబట్టి మన మన జీవితాల్లో కూడా మనకు కూడా ఎన్నో లోపాలు ఉంటాయి కదా కానీ ప్రతిది ఆయన మైమకొరకే అని మనం అర్థం చేసుకోవాలా ఆయన మార్గం నుంచి పోతుంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం సేవా జీవితంలో మనం పోతున్నప్పుడు ఎన్నెన్నో అనంతరాలు మనం చూస్తూ ఉంటాం మన మార్గంలో పోతుంటే ఎంతోమంది కొట్లాడుకుంటా ఉంటారు ఎంతోమంది భయంకరంగా ఉంటారు ఆ రోడ్డు పక్కన ఉంటారు ఎంతమంది ఎంత హీన స్థితిలో ఉంటా ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు చూస్తా పోతుంటే ఆ మార్గంలో పోతుంటే ఏస్తు ఆ మార్గంలో పోతుంటే శిష్యులు అడుతున్నారు ఆయన చూస్తూ పోతున్నాడు తర్వాత శిష్యులు ఏమంటున్నంటే బోధకుడ వీడు గుడ్డివాడి పుట్టకు ఎవడు పాపం చేశాను వీడా వీడి కన్నవర అని ఆయన అడుగుతున్నారు అంటే వీళ్ళు వీళ్ళు ఎంత గుడ్డివాడగా పుట్టినప్పుడు రావా మరి ఎవరు పాపం చేసిన దాని కారకులు ఎవరంటే వీళ్ళ వీళ్ళు కన్న తల్లిదండ్రుల అని అంటే అప్పుడు ఏసుకురావు ఒక మాట అవుతున్నాం మూడో వచ్చినంలో వీడైనను వీని కన్న వారైనను పాపము చేయలేదు చూడండి వీళ్ళు చేయలేదు వీడి కన్న పాపం చేయలేదు కాబట్టి పాపం చేయలేదంటే అక్కడ అక్కడ విధానం ఒక విషయం మనం అర్థం చేసుకోవాల మనుషులంతా పాపం చేసిన ఈ లోకంలో మనుషులంతా కూడా పాపం చేసిన ఎవరు కూడా పరిశుద్ధి లేడు కానీ ఇక్కడ చెప్పి ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రకృతి సంఘం శరీరంగా అడుగుతున్నారు వీళ్ళంత గుడ్డివాడుగా పుట్టిన ప్రభావ మీరు వీళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు తప్పు చేసినరా వీళ్ళు వీడు ఏమైనా చేసినా అంటే వీడు కాదు వీడు తల్లిదండ్రులు కాదని చెప్తున్నా అక్కడ అయితే దేవుని క్రియలు వీని ప్రత్యక్ష పరచబడటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను చూడండి హలో ఇక్కడ నేను ఆగిన ఇక్కడ నేను ఆగినప్పుడు చూడండి ఇక్కడ ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు ఇక్కడ సడన్ గా ఆగిపోయింది చూడండి సడన్ ఆగిపోయినా వీడైనాను వీడి వీడి పాపం చేయలేదు మరి వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టిందంటే దేవుని క్రియలు ఏమిటక్క వీని ప్రత్యక్ష పరచబడాలని వీడు గుడ్డివాడుగా పుట్టాను చూడండి చూడండి మన ఆత్మీకి మనం అర్థం చేసుకోవాలా గుడ్డివాడుగా ఉన్నప్పుడే వాళ్ళ దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడతాయి కాబట్టి ఏ గుడితనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆత్మీయమైన గుడితనం గురించి మాట్లాడుతున్నా ప్రకృతి సంబంధమైన గుడితనం గురించి మనం మాట్లాడుతున్నా ప్రభు చూడండి ఇక్కడ మనం చూస్తే ప్రకృతి సంబంధంగా ఇతను కానీ ఇతనికి గుడ్డివాడికి ఎందుకు పుట్టి అంటే దేవుని క్రియలు వీని ప్రత్యక్షం కావాలా అని ఏసు ప్రభు అక్కడ చెప్తున్నాడు అంటే ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ఇంకా చాలా బాగుంది ఇంగ్లీష్ లేవుందంటే సార్ చూడండి ఇంగ్లీష్ లో 3rd chapter John chapter 9th chapter 3rd chapter చూడండి Jesus answered Neither had this man been blind nor he is per percent but that the work of God should be made manifest in him chudandi manifest ane padam gunchi manam chustunnam ikkada manifest, manifest ante em cheppandi e manifest vir, ante endante chese panulo ipudu rajake nayakulu unnaru anko ee samasaram mamalu gelipiste meeru maku em chestaru ante valu manifest vidhal chestharu mem ee ma, ma adikala nanta kalamu mem ee panulu chestamu meeku ad chestamu id chestamu anipesi rakara kalamaina manifestalu vetti valu em chestharu అవి ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అది నచ్చినప్పుడు వీళ్ళు మనకు మంచిగా చేస్తారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అతని మీద నమ్మకం పెట్టి ఓట్ గెలిపించి మినిస్టర్ లాగా చేస్తారు కానీ అది మేనిఫెస్ట్ అంటే దాని అంటారు అన్నట్టు మేనిఫెస్ట్ అంటే చూడండి మేనిఫెస్ట్ అంటే ఇది అన్నట్టు కాబట్టి దేవుని మేనిఫెస్టో అతనిలో ఉండాలా దేవుని మేనిఫెస్టో అంటే దేవుని పనులు చేయాలని ఆయన అందుకోసమే వాడిని గుడ్డివాడిగా పుట్టించినట్ట దేవుడు ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకుంటుందాన్ని చూడండి మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటుందాన్ని మేనిఫెస్ట్ అంటే చూడండి మనము దేవుడు మనలో ఒక మేనిఫెస్టో పెట్టినట్ట ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయాలి ఈ లోకంలో ఒక మినిస్టర్ లాగానే ఉండాలి ఒక రాజు లాగానే ఉండమంటే రాజు ఏం చేస్తారు మంచి మంచి కార్యాలు మంచి మంచి క్రియలు చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి రాజులాగా దేవుడు మనల్ని పెట్టిండు కాబట్టి మనము మేనిఫెస్టో అంటే దేవుడు మనకిచ్చిండు దేవుని క్రియలు దేవుని పని నెరవేర్చే పనివారు దేవుడు మనల్ని పెట్టిండు అందుకు వాడు గుడ్డివాడిగా గుట్టి అని అక్కడ కాబట్టి చూడండి కళ్ళుండి కూడా ఎంతో మంది చూడలేని స్థితులు ఉంటారు కదా కల్లుండి కూడా వాడి గుడ్డివాడు పుట్టి గుడ్డివాడు అయినా కానీ దేవుడు వాడి జీవితంలో కార్యం చేస్తున్నాడు అక్కడ వాడి నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి దేవుడు ఆ రీతి చేస్తున్నాడు చూడండి ఇది ఎట్లా అర్థం చేసుకుంటాం అన్నప్పుడు దేవుడు మన కీర్తన గ్రంథంలో మనకు వాక్యం చేస్తాం దేవుడు మన ఇడలు కలిగిన తల్లంపులు బహు విస్తారమే అవి లెక్కకు మించినాయి కాబట్టి ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయాలని చెప్పి దేవుడు మనల్ని ఈ లోకంలో నిలబెట్టిండు కాబట్టి ఆ గుడ్డివాడ జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన దేవుని క్రియలు ప్రత్యక్ష పరచడానికి ఇటు గుడ్డివాడకు కానీ శిష్యులకు అర్థం కాలేదు శిష్యులు ఏం చేస్తున్నారు వాడు ఏదో ఎందుకు చెప్పి వాడు అంటున్నారు కానీ శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కానీ అది అర్థం చేసుకునే స్థితులు ఉన్నారు ఈ రోజు మనం కూడా శిష్యుల్లాగా ఉన్నాం కాబట్టి మనలో నుంచి ఒక మేనిఫెస్టో విడుదల కావాలా అంటే గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప క్రియలు దేవుని క్రియలు మనం చేయాలనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని గొప్ప గొప్ప క్రియ క్రియలు చేయాలా నువ్వు మేనిఫెస్ట్ అంటే దేవుని సంధిలో దేవుని చేర్చుకున్న పత్తి సత్యాన్ని నువ్వు రిలీజ్ చేయాలా మనుషులకి గొప్ప గొప్ప కార్యాలు ఆయన ఆయన ఏం బయలుపరిచో వాటి రిలీజ్ చేయాలా ఆయన మహిమ కొరకు మనము ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలా పని చేయాలి ఆ రీతిగా సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ మనము చేయాలా అనే విషయము ఇక్కడ శిష్యులతో మాట్లాడుతుండవు వీడి కాదు వీడి తల్లిదండ్రులు కానే కాదు కానీ దేవుని క్రియలు వీడు ప్రత్యక్షం కావాలని వీడు గుడ్డివాడిగా పుట్టిన అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఒక వాక్యం ఏం చెప్తుందంటే సడన్ గా ఇక్కడ వాక్యం షిఫ్ట్ అయిపోతుంది చూడండి పగలు పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చుండవలను రాత్రి వచ్చు చున్నది అప్ పని చేయడు చూడండి పగలున్నంత వరకే కదా పని చేస్తారు ఎవరన్నా పగలున్నంత వరకు చక్క పనులు చేసుకుంటారు రాత్రి కూడా పనులు చేస్తారు కానీ పగలనంత వరకే పనులు చేయగలరని చెప్తుంది ఇక్కడ కానీ పగలున్నంత వరకు పనులు చేస్తారు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయాలా కానీ రాత్రి వస్తున్నది అప్పుడు ఎవడను పని చెయ్యడు చూడండి ప్రకృతికి సంబంధం ఇక్కడ ఒక విషయం ప్రభు మనం చెప్తుండడు పగలంతా మనం పనిచేయాలా త్వర త్వరగా మనం పని చేయాలా కాబట్టి నన్ను పంపిన క్రియలు మనం చేయాలంటే దేవుడు మనల్ని ఈ లోకంలో పంపించిండు ఆయన క్రియలు మనం చేయాలా పగలున్నంత వరకు వెలుగు వెలుగు చేయగలం తర్వాత రాత్రి వస్తున్నది చీకట్లో ఎవడు పని చేయడంట చూడండి ఈ లోకంగా మనం ఆలోచన చేస్తే చీకట్లో ఎవడు కూడా చీకట్లో ఏరే పనులు జరుగుతూ ఉంటాయి పాప నియమాలన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం ఈ ప్రవచనము దేవుడు ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకుంటాం మనం కాబట్టి కింద ఉంది చూడండి నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునికి వెలుగునే చెప్పాను కాబట్టి చీకట్లో ఉన్నా కానీ మనము వెలుగులాగా ఈ లోకంలో అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ లోకపు మనుషులు ఈ లోకపు వెలుగునంత వరకే పనిచేస్తారు రాత్రిలో ఎవడు కానీ మనము చీకటి కాలంలో పనిచేసి వెలుగులాగా మనం దేవుడు పెట్టాడు చూడండి చీకటి కాలంలో పనిచేసే వెలుగులాగా దేవుడు మనల్ని పెట్టిండు ఈ లోకంలో ఎందుకంటే మన వెలుగులాగా దేవుడు మన ఈ పెట్టిండు కాబట్టి చూడండి కాబట్టి ఎందుకు ఆ రీతిగా దేవుడు పెట్టిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా విషయం అర్థం చేసుకోవాలా మనం వెలుగులాగా ఉండాలి కాబట్టి అనేక గుడ్డి వారి నుంచి మనం వెలుగును తీసుకొని రావాలి కాబట్టి అందుకు దేవుడు మన ఈ లోకంలో వెలుగులాగా పెట్టిండు కాబట్టి రాత్రి వచ్చుతున్నది అంటే ఆల్రెడీ వచ్చే ఉంది రాత్రి కానీ అప్పుడు ఎవడనో పనిచేయడం అంటే రాత్రిలో ఎవరు కూడా పనిచేయరు కానీ మనము రాత్రి అన్నప్పుడు శ్రమల కాలం సాదేశం చీకటి కాలం సాదేశం ఈ లోకమంతా చీకటి కటిక చీకటి మనుషులను కమ్ముకుంది కానీ దేవుడు మనల్ని వెలుగులాగా పెట్టింది ఈ లోకంలో కాబట్టి దేవుడు జీవితున్న ఇక్కడ నన్ను పంపిణీ క్రియలు మనం చేయాలా అంటే దేవుని క్రియలు మనం చేయాలా అనేక జీవితం ఆ గుడ్డివాడ జీవితంలో దేవుడు కార్యం చేసింది కదా ఇప్పుడు ఆ రీతికి ఉన్నప్పుడు దేవుని మహిమ చూడండి ఆ గుడ్డివాడి గురించే కాదు ప్రతి ఒక్క జీవితంలో దేవుడి క్రియలు ప్రత్యక్షం కావాలని ఆయన ప్రణాళిక మనకి ఎందుకు ఇలాంటి భయంకరణ శ్రమలు కూడా మనం పోతున్నాం అంటే ఆ శ్రమల్లో కూడా ఆయనను మయమపరచాల మనం ప్రతి శ్రమలలో కూడా దేవుడు మనల్ని తోడైండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు నీలో నుంచి ఆ మేనిఫెస్టో రిలీజ్ కావాలా ఆ నీలో నుంచే ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కానీ మనం మటుకు ఆయన క్రియలు మనము చేయాలా అనే విషయం చెప్తున్నాడు అది పగలనంత వరకే రాత్రి వస్తున్నది కానీ ఎప్పుడు ఎవడు కూడా పనిచేయడు ఈ నేను లోకములకు వెలుగు ఉన్నప్పుడు లోకములకు వెలుగునని చెప్పాను తర్వాత ఏం చేసిన ఆయన ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద పూసి వాని కన్నుల మీద ఆ బురద పూసి అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ఆలో ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు ఆయన చెప్పి ఆయన చెప్తున్న శిష్యులతో మాట్లాడుతున్నాడు అక్కడున్న జన సమూహంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్న అక్కడ ఉమ్మి వేసి దాంతో బురద పూసి వాని కన్నులకు ఆ బురద పూసిండంట వాని కన్నుల మీద ఆ బురద పూసిండంట చూడండి కన్నుల మీద ఎందుకు బురద పూయాల కన్నుల మీద ఎందుకు బురద పూయాలా చూడండి ఆయన బురద పూసిండు కదా కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా అతను ఈ విధంగా మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అతను నేలపైన ఉమ్మి వేసి ఉమ్మితో మట్టిని చేసి ఆ మట్టితో ఆ గుడ్డి కళ్ళకు అభిషేకం చేసిన అక్కడ హలో లియో ఎప్పుడైనా ఈ రీతిగా కళ్లకు దేవుడు అభిషేకం ఇచ్చిందంట ఆయన కళ్ళకు అనాయింటెడ్ ఉంది కదా అనాయింటెడ్ ద హైసండ్ ఆఫ్ ద బిల్డ్ బ్లైండ్ బ్లైండ్ మ్యాన్ విత్ దే చూడండి ఆ రీతిగా దేవుడు బురద పూసి వాని కన్నుల మీద ఆ బురద పూసినంట కాబట్టి వాడు ఆయన కన్నులకు అభిషేకం చేసినట్ట దేవుడు ఎందుకంటే వాడు చూడాలి కదా కాబట్టి మన కన్నులకి అభిషేకం అవసరం కన్నులకు కూడా అభిషేకం అవసరం పత్తి అవయానికి ఆయన అభిషేకం అనకు అవసరం ఎందుకంటే నువ్వు చూసే ప్రతి దృష్టి నీ కళతోనే కాబట్టి నువ్వు గుడ్డివాడు ఉండడానికి వీలేదు ఎందుకంటే నువ్వు దేవుని క్రియలు దేవుని కార్యాలు నువ్వు అంటే మనము మనం ఇంకా గుడ్డివాడే ఉన్నాం ఆ గుడ్డివాడు పుట్టు గుడ్డివాడు ఆయన మహిమను చూడగలిగినాడు దేవుడు ఆయన కన్నులకు అభిషేకించిడు కానీ మన కళ్ళున్న మనకి చూస్తున్న మనకి ఆ యొక్క అభిషేకం లేకుంటే ఆయన క్రియలు మన ఎదుళ్ళ ప్రత్యక్షం కావు కాబట్టి ఈ ఆ కన్నున్న కన్ను లేకుండా దేవుని కనులు ఆయన కనులు దేవుడు ఇచ్చిండు అభిషేకించి ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు కానీ కళ్ళున్న మనము ఆయన మహిమ కొరకు వాడబడుతున్నాం ఆ రీతిగా దేవుని క్రియలు మన ఎదురులో ప్రత్యక్షపరచబడుతున్నాయా లేదా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా ఎందుకంటే చూడండి కళ్లకు అభిషేకం అన ఉంది కదా కళ్ళకు అభిషేకం అంటే ఎప్పుడు మనం చూడలే కదా బైబుల్లో ఆత్మనేత లిప్పు ప్రావ అని మనం ప్రార్థిస్తాం ప్రవ నా ఆత్మీయ నేతలు ఇప్పు నా కళ్ళుకు శస్థత ఈ ప్రభావ కానీ ఏ రోజైనా కానీ ప్రవ నా కళ్ళకు అభిషేకం ఈ ప్రవ అని మనం ప్రార్థన చేసినమా ఎప్పుడు కూడా చేయలే ఈ వాక్యం ఎన్నోసార్లు మనం ధ్యానించినాం కదా కానీ ఏ రోజైనా కానీ ఈ ఆరో వచనము ఈ ఆరో వచనంలో దేవుడు కళ్ళకు అభిషేకం ఆ బురద కదా ఆ బురద అంటే మట్టి కదా మట్టి చూడండి ఆ మట్టి పూసి ఆయన అభిషేకించడం ఉంది అక్కడ మట్టి అని అక్కడ ఆయన అభిషేకం అని కూడా ఉంది అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో అంటే ఆయన అభిషేకించిన తర్వాత అప్పుడు ఏం చేసిండు అక్కడ ఆరు వచనంలో తర్వాత ఏం చేసిండు నీవు శిలో శిలోమయను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను అంటే ఒక కోనేటి దగ్గర పోయి నువ్వు పోయి కడుక్కో ఆ నీళ్ళలో పోయి కడుక్కో అన్నప్పుడు మాటకు పంపబడిన అర్థం కాబట్టి చూడండి వాక్యం ఎంత బాగా దేవుడు రాసినా చూడండి కాబట్టి ఆయన అభిషేకించిండు కళ్ళకి తర్వాత తర్వాత ఏం చేసిండు అది పూసిన తర్వాత అక్కడ పోయి ఆ నీళ్ళలో కడుక్కో అంటే నువ్వు ఇంకా అంటే దేవుడు ఆయన నిన్ను అభిషేకించేసిండు నువ్వు పోయి ఆ నీళ్ళతో కడుక్కన్నప్పుడు ఆ నీళ్లు దేవుని వాక్యానికి సాదుష్యం నువ్వు సంపూర్ణంగా స్నానం చేయాలి ఆ నీళ్ళలో కాబట్టి ఎందుకంటే వాడికి అప్పుడే రక్షణ వచ్చింది కదా ఆ నీళ్ళలో కడుక్కోమడు తన కళ్ళుని తన దేహాన్ని కడుక్కోమన్నాడు చూడండి వాడు ఆ రీతిగా ఆ గుడ్డి వాడిని దేవుడు రక్షించుకున్నాడు చూడండి అలాంటి గుడ్డి వాళ్ళు ఇంకెంతమందిని లోకంలో అది ఎప్పుడు చూడి ఎప్పుడు చూసి మన ప్రభు ఆయన మార్గంలో పోతున్నప్పుడే ఆయన సేవ చేసుకుంటూ అనేక ప్రాంతాల్లో పోతా ఉంటే ఆ గుడ్డివాడికి అనిపించిండు ఆ క్షణానికి ఆ గుడ్డి వాడికి అంటే ఆ గుడ్డివాడి కోసమే మార్గంలో పోనాడేమో లేక ఆ గుడ్డివాడు ఎంత కాలం నుంచి వాడు యాభై సంవత్సరాల ఫిఫ్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ నుంచి వాడు అదే గుడితనంలో ఉన్నాడు అంటే వాడు ఎంత భయంకరంగా నరకం అనిపిస్తున్నాడు వాడు అంటే యాభై సంవత్సరాలు పట్టింది వాడు గుడిత నుంచి బయటికి రావడానికి చూడండి యాభై సంవత్సరాలు పట్టింది వాడు ఆ కళ్ళుకు స్వస్థత పొంది ప్రభు కార్యాలు చేయటానికి అంటే ఇప్పుడు అర్థం చేసుకున్న ఆత్మీయంగా అలాంటి వాళ్ళు కళ్ళుండి ఉన్న వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉంటే మనం తగులుతుంటే వాళ్ళ జీవితం అట్లనే నిష్ఫలమైపోతుంటే ఆ గుడ్డి వాడు కన్నులు తెరిచిన దేవుడు వారి జీవితంలో తెరిచినప్పుడు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినాడు అనేక గుడితలు ఉన్న వాళ్ళని మనం ఎందుకు తెరవలేకపోతున్నాం దేవుని సత్యం తెలుసు కూడా ఇంకా గుడితనంలో ఉన్న వాళ్ళు గుడి అసలే గుడితనంలో ఉన్నవాళ్ళు వాళ్ళ కనులు మనం ఎందుకు తెరవలేకపోతున్నాం ఇది మనం అర్థం చేసుకోవాలా ఇక్కడే నాకు చాలా ఆశ్చర్యకరమైన అనిపించింది ఈ వాక్య ఈ ఈ పొద్దునే నేను ఈ వాక్యాన్ని ధ్యానించిన కానీ దీని ఇంకా సంపూర్ణంగా నేను సిద్ధపడలేదు కాబట్టి ఒక ఇంట్రొడక్షన్ లాగా మామూలుగా నేను అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే ఈ యొక్క ఆరో వచ్చినం నన్ను చాలా ఇంట్రెస్ట్ గా నాకు ఆరో వచనం చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఎందుకంటే ఆరో వచనంలో అనైంటెడ్ హైస్థన్ ఉంది అంటే కళ్ళకు అభిషేకం అనేది మనం ఇంతవరకు చదివినా కానీ ఎప్పుడు కూడా మన ఆ పదం వాడలే మనం నా కళ్ళని స్వస్థపరిచే ప్రవని ప్రార్థించినాం కానీ ప్రవ్వా నా కళ్ళకు మీకు అభిషేకం అనుగరించు ప్రవ్వ అనేది ఎప్పుడు కూడా మనం నేతే ఇంతవరకు ప్రార్థన చేయలేని ఇంతవరకు చదవలేవా ఇదిగా చూడండి దేవుడు మన చదువుకుంటూ పోతున్నాం కానీ చూడండి మన గుడ్డివారమా కాదు ఒక విధంగా చెప్పాలంటే నేను గుడ్డివాడిని ఒక విధంగా ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చదివినా కానీ నాకు అందులకు కూడా అభిషేకం కావాల ప్రవ్వ అని ఎప్పుడు నేను అడగలే నాకు నన్ను అభిషేకించి ప్రవ్వ అంటే ప్రతి అవయానికి అభిషేకం అవసరం ఉన్న నీ బ్రెయిన్ ప్రతి ఒక్కటి అభిషేకం అవసరం ఉన్నట్టు ఎందుకంటే అన్ని నీ నీ నీ దేవుని అభిషేకంతో నిండాల అప్పుడే ఏ దుష్ట శక్తులు కూడా నేను ముట్టలేవు ఎందుకంటే అవయవాలు పట్టుకుంటే సైతాం శక్తి బ్రెయిన్ పట్టుకుంటే ఆలోచనలు పట్టుకుంటే రకరకాలైన దయ్యాలు పడతాయి మనుషుల్ని బ్రెయిన్ మానసికంగా ఇవన్నీ కాబట్టి వాటన్నిటికీ మనం ఆయన అభిషేకం ఉంటే ఏ దుష్ట శక్తులు కూడా ముట్టలేవు అన్నట్టు చూడండి అందుకు మనం వాటన్నిటి మనం ఎదుర్కోవాలా అనే విషయము ఇక్కడ ప్రభు చెప్తున్నక్క కాబట్టి ఎందుకు మన కళ్ళకు స్వస్థత అభిషేకం అవసరం అంటే నువ్వు కళ్ళకు అభిషేకం లేకుంటూ నువ్వు సత్యాన్ని గ్రహించలేవు నీ నీ కళ్ళు ఏది సత్యమైంది ఏది రమ్యమంది నువ్వు చూడలేవు ఎందుకంటే అవాదములకి ఆయన వాళ్ళ కళ్ళకు అభిషేకం ఉన్న ఉందా లేకుంటే అది పోగొట్టుకున్నారా ఒకవేళ ఉండి కూడా అవిదేతలు జీవించినారా అభిషేకం ఉంది దేవుని స్వరూపంగా మార్చినప్పుడు దేవుడే ఉన్నాడు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఆ మోసకరమైన ఆ పండును చూసి వాళ్ళు మోసగించబడినారు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళ గుడ్డి వాళ్ళ ఈ పుట్టుకున్న వాడి వాళ్ళ కళ్ళుండి కూడా చూసి మోసపోయిన వాళ్ళ వాళ్ళ గుడ్డి వాళ్ళ కళ్ళు లేనివాడు ఈడు గుడు కళ్ళు లేకుండా చూపు పొంది గుడిత నుంచి బయటకు వచ్చి దేవుని మయమని చూసిన వాడు ఈడు ఈడు గుడ్డివాడ చూడండి ఈ లోక ఈలో ఇది చాలా కష్టంగా ఉంటుంది వాకింగ్ కదా ఈ లోకం ఎందుకు అబద్ధ బోధన ఆశ్రయిస్తూ మతపరమైన జీతం జీవిస్తూ మేము చూసిందే కరెక్ట్ మేము ఉన్నదే కరెక్ట్ అని చెప్పి పోతా ఉన్నారు కానీ ఏ రోజైనా కానీ ప్రవ్వ నా కళ్ళుని స్వస్థపచ్చునైనా నా కళ్ళుకి అభిషేకం అనుగ్రహించు ఎందుకంటే నేను చూసే పతిది ప్రవ్వ అది సత్యమా అబద్ధమా నాకు ఈ ప్రవ్వ అని దీర్ఘంగా మనం ధ్యానిస్తే మన కళ్ళుకి ఏది కరెక్ట్ అయిందో మనకి ఆ జ్ఞానం విభేచ్చినట్ట నీ కళ్ళు చూసినప్పుడు నీకు నీ హృదయంలో స్థిరత్వం వస్తుంది అది కరెక్ట్ అని అక్కడి నుంచి నీ బ్రెయిన్ కి మొత్తం దిగుతూ ఉంటుంది అది అప్పుడు అమలు పరచబడుతుంటుంది కాబట్టి ప్రతి అవయానికి అభిషేకం అవసరం అన్నట్టు ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినగా రెండోది అది సరి అందుకే మనం అక్కడ కూడా ఫెయిల్ కావద్దు మనం కాబట్టి మన కళ్ళకు ప్రవ నా కండ్లకు అభిషేకం ఈ ప్రవ ఈ రోజు పొద్దున అదే ప్రార్థించినను ఎందుకంటే ఒకవేళ నా కళ్ళకు అభిషేకం లేదేమో ప్రవ్వ ఎందుకంటే నేను చూసే ప్రతిదీ కరెక్ట్ కాకపోవచ్చేమో చూడండి ఇక్కడ శిష్యులు చూస్తున్నారు కళ్ళుండి కూడా వాడు ఆ స్థితిలో ఉంటే వాడిని ఒక విధంగా మాట్లాడుతున్నారు ఈడు ఈడు పాప ఈ పయో పాపం ఈడు గుడ్డివాడకుండా ప్రవ్వ వీడి పరిస్థితి ఎందు ప్రభు అడగాల్సింది పోయి ప్రవ్వ ఇడు గుడ్డివాడకు పుట్టిండి కదా ప్రవ్వ వీడు చేసినా వీళ్ళు తల్లిదండ్రులు పాపం చెప్పి శిష్యులు రీతిగా మాట్లాడుతున్నారు ఒక మనం అట్లనే మాట్లాడుతుంటాం కదా ఎవరైనా శ్రమను అనుభవిస్తుంటే వాళ్ళు ఎందుకు వచ్చింది శ్రమ అందుకు వచ్చి శ్రమ అంటాడు కానీ ప్రతి శ్రమ ఆదరణ ఉంటుంది ఆయన మహిమలకు నువ్వు పోబోతున్నావు ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షం కావు ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు వెన్న కావు ఎందుకంటే నువ్వు ఆయన మహిమలోకి పోవాలంటే నువ్వు శ్రమలకుండా పోక తప్పదు అనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనకు స్వస్థత అవసరము అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత వాడు ఆ శిలోమైన కోనేట్లో కడిగిన తర్వాత వాడు మొత్తగా స్వస్థత పొంది దేవుని కార్యాలు చేసినట్టు మనం చూస్తాం తర్వాత ఆ శాస్త్రలు పరిశీలు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వీడి గుడ్డివాడ వాళ్ళు నమ్మరు మన ప్రభు చేసింది విశ్రాంతి దినం కార్యం చేసింది కానీ వాళ్ళు ఏం చేసిండ్రు విశ్రాంతి దినమైన కార్యం చేయొద్దు అని చెప్పేసి ఓ ఎన్నిసార్లు ఎంతమంది నడుగుతారు అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు వాడ వీడి కాదా వీడి పోలిన వాడు ఉన్నాడని రకరకాలు చేస్తారు కానీ లాస్ట్గా గుడ్డివాడు చూస్తాడు అప్పుడు ఏసు ప్రభు ఆయన ఏం చేస్తాడు ఆ గుడ్డి వాడిని వాళ్ళు వెలివేస్తారు వాళ్ళు వెలివేస్తారు వాళ్ళు చూడండి ముప్పై ఐదు వచనంలో పరిచర్యలు వాణిని వెలివేస్తారని ఏసు విని కనుగొని నువ్వు దేవుని కుమార్ని విశ్వాసం ఉంచుతున్నావు అని అడిగను అందుకు వాడు అందుకు వాడు ప్రవ్వా నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా ఏసు నేనా నువ్వు ఆయనని చూచుచున్నావు నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అనేను చూడండి కాని ఆ గుడ్డివాడు స్వస్థత పొందిని కానీ కానీ దేవుడు ఎవరు తెలియదు చూడండి ఈరోజు మనుషులు స్వస్థత పొందుతున్నారు కానీ దేవుడిని సంపూర్ణంగా తెలుసుకుంటలేదు స్వస్థత పొందుకొని పోతున్నారే కానీ మేలు పొందుకొని పోతున్నారే కానీ ఆయన కొరకు జీవించే వాళ్ళు ఎక్కడున్నది స్వస్థత పొందితే చాలు కానీ స్వస్థత పొందిన వాడు రక్షణ పొందుకుంటే నువ్వు ఏం లాభం నీ ఆత్మ కాపాడబడాలి కదా అసలైన స్వస్థత ఆత్మ కదా సంబంధించింది నీ శరీరానికి స్వస్థత పొందుకొని పోతున్నా బానే ఉంది మంచిగా జీవిస్తున్నాను కానీ అసలైంది మనుషులు విడిచిపెడుతున్నారు గుడితనంలో ఆత్మ అసలైంది ఆత్మ శరీరం మట్టిలో కలిసిపోవాల్సి కానీ ఆత్మ మట్టుకు యుగ యుగాలు అది పరలోకం పోవాలా నరకం పోవాలని ఎవరు కూడా అర్థం కాదు ఈరోజు ఎందుకంటే ఇంకా వాళ్ళు గుడితనంలో ఉన్నారు కళ్ళుండి కూడా గుడితనంలో ఉన్నారు చూడండి ఆ గుడితనం నుంచి మనల్ని అనేకులు మనల్ని బయట మనం బయట తీసుకొని రావాలా అనే విషయం ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు ఇక్కడ చూడండి అందుకు దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు కదా అయినా చూడండి ఈ కళ్ళు ఎందుకు దేవుడు స్వస్థత ఇచ్చిండు ఆ శిలోహేడు దగ్గర పోయి ఆ వ్యక్తి అది కడిగినప్పుడు ఆ నీళ్ళతో కడిగినప్పుడు ఆయనకి స్వస్థత వచ్చింది అంటే దేవుని వాక్యం నీళ్ళంటే జలం దేవుని వాక్యాన్ని సాదృశ్యం కదా చూడండి ఆయన జీవితంలో రక్షణ ఎట్లా జరిగింది దేవుడు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నా జీవితంలో కాబట్టి మనము రక్షణ పొంది మనం ప్రభుని తెలుసుకొని ఆ గుడ్తల నుంచి బయటకు వచ్చిన మనము ఏం చేస్తుంది మీ రోజు అనేది మనం అర్థం చేసుకోవాలా మన ఆత్మీయ జీతాన్ని మనం ఏ రీతిగా దాన్ని ఫలభరితం చేసుకోవాలా కాబట్టి అందుకే ఇక్కడ చూస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూ ఆది చూడండి ఆది కాండము అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను హాగర్ గురించి మనం చూస్తాం ఇక్కడ ఇక్కడ మనం హాగర్ గురించి చూస్తున్నప్పుడు హాగరు తన జీవితంలో చూడండి ఆ అరణ్యంలో నీళ్లు లేనప్పుడు ఆ ఎడారిలో నీళ్లు ఉన్నాయి ఇక్కడ గుంట కనిపి ఉంది కానీ ఆమె చూడలేని ఉంది ఎప్పుడైతే దేవుడు ఆమె కన్నులు తెరిచిండో అప్పుడు ఆ నీటి ఊటను చూడగలిగింది కాబట్టి ఆయన సత్యాన్ని మనం గ్రహించాలంటే ఆత్మీయమైన జీవితంలో మనం ముందుకు పోవాలంటే నీ కళ్ళుకి దేవుడిని తెరవాలా నీ కళ్ళు విప్పాలా నీ కన్నులకు అభిషేకించాలా లేకుంటే ఇవన్నీ మనం చూడలేమన్నట్టు కాబట్టి ఎందుకంటే ఈ కన్నులు మోసకరం కదా అందుకే ఏ స్ప్రో నీ కన్ను నేను అభ్యంతర భరిస్తే దానికి దాన్ని నీ చెప్పండి ఒక కన్నుతో పరలోకంలో పరలోకంలో ప్రవేశిస్తే మేలు కదా నీ కాలు నేను అభ్యంతర భరిస్తే ఏమవుతుంది నీ కాళ్ళు నరికేసుకోమన్నాడు నీ కళ్ళు నేను అభ్యంతరం వచ్చి తను పెరిగి తీసి పారేయమన్నాడు కదా కాబట్టి అంటే ఎందుకు చెప్తున్న విషయం కదా దేవుడు మనకు అట్లా నీ కళ్ళు కూడా మోసం చేయొచ్చు కదా నీ కళ్ళు కూడా నేను అభ్యంతర కదా కాబట్టి ఏ రీతికైనా సరే పత్తి అవయవం నేను మోసగించొచ్చు కదా కాబట్టి అందుకు మనకు ఆయన అభిషేకం అవసరం మన కళ్ళకు అభిషేకం అవసరం కాబట్టి ఆయన అభిషేకించకపోతే ఆయన అభిషేకం మనం పొందుకోపోతే నువ్వు మోసపోతావు నీ కళ్ళు నీ ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగానే వాడు మోసగించిన అవవాదం లేదు కదా ఎందుకు చూడండి అభిషేకం ఉండి కూడా వాళ్ళు మోసగింపబడినారు సరే మనం మనం ఈరోజు ఈ చివరి కాలంలో మనం ఎట్లా ఉన్నాం మనం మోసపోతున్నామా లేకుంటే ఎట్లా ఉన్నాం మనం కాబట్టి దేవుడు మనకి ఎందుకు చూపిస్తుందంటే ఈ చివరి కాలంలో అనేకుల గుడ్డివాళ్ళుగా అయిపోతూ ఉంటుంది చూడండి అందుకే ఇక్కడ చూస్తున్నాం చూడండి ఈ వాక్యంలో ఏసు ప్రభు చెప్తాడు అక్కడ మనం చూడకపోతే మన కళ్ళకు అభిషేకం లేకపోతే ఏం జరుగుతుంది అనే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి అదే అధ్యాయంలో యహన్ తర్వాత అధ్యాయంలో చివరి భాగంకి వచ్చేవరికి మన ప్రభు చెప్తాడు అక్కడ తూచివారు ఎవరైతే చూ చూడకొని ఉంటారో వాళ్ళ గుడ్డి వాళ్ళు కావాలి చూసే వాళ్ళకు గుడ్డి వాళ్ళు కావాలంట ఎందుకంటే నువ్వు ఎంత చూస్తున్నా కానీ నువ్వు చూడలేకపోతుంటే నువ్వు శాశ్వతంగా మన గుడితనం కలు మనకి ఏవి కూడా బయలుపరచబడవు అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి మన కుడికను మన అభ్యంతర పరిస్తే దాన్ని మన నుంచి విషయం ఎందుకంటే అంతగా నువ్వు ఛేదించుకోవాలా ఒక కన్ను పరలోకంలో ప్రవేశించినా పర్లేదు చూడండి నరకంలో పోవడానికి మనకి వీల్లేదని చెప్తుండ అక్కడ ఆ నీళ్ళ ఆ తిత్తి ఎప్పుడైతే ఆమె చూసిందో అప్పుడు ఆ చిన్నవాడికి దాహం ఇచ్చిందన్నట్టు అంటే అప్పటి వరకు ఆయన అక్కడే ఉన్న చిన్నవాడు ఎదురుంది ఆ ఎడర్లో ఉంది కానీ అది చూస్తలేదు అది దేవుడు తన కన్నులు తెరిచిండో అప్పుడు అది చూడగలుగుతున్నది కాబట్టి మనం ప్రార్థించాల ప్రతిరోజు తర్వాత కీర్తన కన్న నూట పంతొమ్మిది ఆ నూట పంతొమ్మిది అధ్యయం పద్దెనిమిది నేను నీ ధర్మశాస్త్రం మందు సంగతులు చూసినట్టు కన్నులు తెరుము కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరమైన సంగతులు కదా ఆయన క్రియలు ఆశ్చర్యంగా ఉంటాయి ఇంతకాలం నుంచి మనం ధ్యానించిన కానీ మన కళ్ళ అభిషేకము ఆ వాక్యం చూసిన మనం ఆ గుడ్డివాడికి ఆయన ఉమ్ము వేసి ఆ బురద పూసి కోనిట్లపై కడుక్కోమని ఎంతోసారి చెప్పిన ఆయన అభిషేకం చేసిన అనేది ఎప్పుడు కూడా మనం ధ్యానించలే ఇంత కాలం నుంచి చూడండి కాబట్టి ఆయన అభిషేకము ఎంత అవసరమో నేను ఎంత అవసరమో మనకు అర్థం చేసుకోవాలి ఆ విషయం కాబట్టి ఎందుకు దేవుడు నిన్ను నీ కళ్ళకు అభిషేకం ఇస్తున్నట్టే నువ్వు గుడితనం ఉన్న వా ఆ గుడితనం ఎట్లా నువ్వు అనుభవించిన కప్పుడు అవిదే కాబట్టి ఆ గుడితనంలోంచి దేవుడు మనందరినీ బయలుదేరింది కాబట్టి అందుకు మనకి సంగతులు మనకు బయలుపరుస్తున్నాడు తర్వాత మన మనం ఏం చేయాల బయలుపరిచినప్పుడు ఏం చేయాలి మనం యశాగ్రంథం నలభై రెండు అర్థమై ఐదో వచ్చినంలో ఆకాశములను సృజించి వాటిని విషయాల భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనములకు ప్రాణములను ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యుహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అంటే ఈ సృష్టి మొత్తం మీద ఎందుకు దేవుడిని నువ్వు చూడాలా విషయం అంటే ఈ సృష్టి మొత్తం మీద ఆయన చేసిన సృష్టి ఈ రోజు అది ఆయన మంచిగా తయారు చేస్తే అవిదే తన గుడితనంలో దుష్టుడు వాళ్ళని యుగ దేవత వాళ్ళకు గుడ్డితనం కలుగేసింది కాబట్టి ఆ గుడితనం నుంచి మనం వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా అనే విషయం ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు ఇరవై నలభై రెండో అధ్యయం ఆరో వచ్చనంలో యశై గ్రంథం గుడ్డి వారి కన్నులను తెరిచకును బంధింపబడిన వారిని శిరసాలలో నుండి వెలుపలకు తెప్పించుటకును చీకటిలో నివసించే వారిని బంది గృహంలో వెలుపలకు తెచ్చుటకును ఎంతమంది ఉన్నారు ఇక్కడ గుడ్డి ఉన్నారు గుడ్డి కన్నులు తెరవాలా తర్వాత బంధింపబడిన వారు ఉన్నారు గుడ్డి ఉన్నారు తర్వాత బంధింప వారు ఉన్నారు తర్వాత సెరసాలు వేసే వాళ్ళు ఉన్నారు తర్వాత చీకట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత బందీ గృహంలో ఉన్నారు నాలుగు విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి అంతే ఇలంతా ఎక్కడున్నారంట గుడ్డితనంలో ఆ బందీ గృహంలో ఉన్నారు వాళ్ళంతా చూడండి ఒకప్పుడు ఆ యొక్క ఆ పుట్టు గుడ్డివాడైన ఆ గుడ్డివాడు వాడు యాభై సంవత్సరాలు ఆ బందీ గృహంలో సైతాను బంధకాలలో ఉన్నాడు వాడు ఈ లోకమైన గుడ్డితనంలో ఉన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మార్గంలో పోయి వాడి గుడ్డితనము ఎందుకు తీసుకో ఎందుకు బయట తీసుకొచ్చిందంటే దేవుని క్రియలు ప్రత్యక్షం కావాలని ఇప్పుడు మనం అర్థం చేసుకోండి వీళ్ళందరూ బయటకు వస్తే వీళ్ళ ద్వారా కూడా దేవుని క్రియలు ప్రత్యక్షం అవుతా లేదా గొప్ప జనం ఈ రోజు సైతన బంధకాలు ఉన్నారు మతపరమైన జీవితాలు ఉన్నారు వాళ్ళు ఇంకా గుడితనంలో ఉన్నారు వాళ్ళు బయటకు వస్తే ఆ సత్యాన్ని చూసినప్పుడు వాళ్ళ ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షం అవుతాయా వాళ్ళు కూడా దేవుని సత్యాన్ని దేవుని పనులు ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారా దేవుని క్రియలు దేవుని క్రియలు అనేక జీవితాలలో కార్యాలు చేస్తాయా కాబట్టి అందుకు దేవుడు మనకి లోకమనే గుడితనం నుంచి విడిపించి ఆయన మనకు ఆత్మీయ నేతలకు స్వస్థత ఇచ్చి ఆయన అభిషేకించింది మన కళ్ళని ఎందుకంటే ఆ గుడితనం ఏందో నువ్వు రుచి చూసినా కాబట్టి ఆ గుడితనంలో ఉన్న ఎట్లా ఉన్నారో మనం చూపిస్తారు కాబట్టి అది ఆత్మీయ ప్రపంచం కదా ఈ లోకస్తులకు అర్థం కాదది కాబట్టి వాళ్ళందరినీ వెలుపల దిష్టకు తర్వాత యహోనకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను చూడండి ఆయన ఆయన పిలుచుకున్న మన అందరినీ మనం అంతా ఆయన పిలుపులో ఉన్న వాళ్ళం కదా అందరు మన ఆయన పిలుపులో ఉన్న వాళ్ళమే కాబట్టి ప్రతి దశలో ఆయన పిలిచి ఆయన మన చేయబట్టుకున్న అంటే నీ చేయబట్టుకున్న ఆయన మన ప్రభు తర్వాత నిన్ను కాపాడి ఆయన నేను కాపాడినా మన కాపాడిందా లేదా ప్రజల కొరకు ఎందుకు కాపాడిండు ప్రజల కొరకు నిబంధన ఒక నిబంధన దేవుడు నేను పెట్టిండు ఒక మధ్యవర్తి లాగా దేవుడు నేను పెట్టింది లోకంలో కాపాడి నిన్ను ప్రజలకు ఆయన ప్రజలకు నిబంధన గాను అన్య జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను అలలు అంటే రెండు గుంపులు కనిపిస్తుంది కదా ఒకటి ఏంటంట ప్రజలకు ఒక రెండోది అన్ని జనులు ప్రజలు అంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలకు నువ్వు నిబంధన తర్వాత అన్ని జనులకు ఉండాలి ఎందుకంటే వాళ్ళ చీకట్లోనే రీక్షణం వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు వెలుగులో చెప్పుకునే వాళ్ళు కానీ వీళ్ళు చీకట్లో ఉన్నారు వీళ్ళు అసలే పుట్టు గుడ్డుని గుడ్డు గుడితనంలోనే ఉన్నారు వాళ్ళు అందులో పుట్టు గుడ్డులాగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు నుంచి గుడితనంలో ఎందుకంటే ఆ విగ్రహార్ధన ఆ మత పైన జీవితము ఆ యొక్క యుగ దేవత వాళ్ళకి తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఆ యొక్క ఆచారాల జీవిస్తూ వాళ్ళ దురాత్మ నుంచి పీడింపబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా గుడితనంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు నువ్వు వెలుగ్గు మనం ఉండగలమా వెలుగ్గా అన్యజీవుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా కఠినమైన కదా అయినా సరే వెలుగు ఆ చీకట్లో ఉన్న ప్రజలు వాళ్ళు చీకట్లో ఉన్నారు కదా ఇప్పుడు చీకటి ఉన్న ఈ లోకం అంతా చీకటి ఉందనుకో అంత చీకటి ఉంటే ఉంటది చీకటిగానే ఉంటుంది అంటే వాడికి అదే ప్రపంచం అన్నట్టు వెలుగు ఎప్పుడు చూడడం వాడి చీకట్లోనే ఉంటే అదే అలవాటు అయిపోతుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళు వెలుగు చూస్తారో వాడు చీకటి ఉంటాడు ఎవరన్నా ఉండరు కాబట్టి ఆ చీకట్లో ఉన్న వెలుగు ప్రజలు గొప్ప వెలుగు చూస్తే ప్రవచనం ఉందా లేదా గలలియా ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప వెలుగు చూసి అనే వాక్యం ఉందా లేదా ప్రభు మన ప్రభు ప్రవచనం అది ఏసు ప్రభు గలలోని చీకటి ప్రాంతంలోనూ మరణ ఛాయంలోను మరణ ప్రదేశంలో జనులకు గొప్ప వెలుగు కలిగి నన్ను ప్రవచనం ఉందా లేదా ఐశ గ్రంథంలో కాబట్టి మన ప్రభువు ఆయన వెలుగులా అన్ని జనులందరినీ రక్షణ ఎక్కువ అనులకు సేవ చేసింది గలలీ ప్రాంతము ఆ ప్రాంతంలో ఆయన సేవ చేసింది మన ప్రభు కాబట్టి అన్ని జనులకు దేవుడు మనం వెలుగుగా పెట్టిండు కాబట్టి నీ వెలుగును ఆర్పేసుకోవద్దు కాబట్టి నీకు నిబంధనగా దేవుడు చేస్తు నేను పెట్టింది లోకంలో నేను ఎందుకు కాపాడి ఇంతకాలం వరకు నేను భయంకరమైన మరణ స్థితిలో మనల్ని ఎందుకు కాపాడినంటే ఆయన నిబంధన కొరకు అన్ని జీవితకు వెలుగు ఉండాలని కాబట్టి ఆ గుడ్డివాడు ఆ చీకటి ఉన్నవాడు ఏశ్ ప్రభు అనే మార్గంలో పోతుంటే వాడికి గుడ్డిత నుంచి వేడగల్పిస్తే వాడు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడి అలా అలాగే మన సేవా జీవితంలో మనం పోతున్నప్పుడు దేవుని సేవలు ఎంతోమంది అలాంటి గుడ్డి వాళ్ళు కళ్ళుని కూడా ఉంటే వాళ్ళందరూ కన్నులు విప్పి విప్పినప్పుడు వాళ్ళు దేవుని కార్యాలు చూస్తారు వాళ్ళు అందుకు దేవుని నిన్ను నన్ను ఏర్పరచుకుని లోకంలో కాబట్టి చూడండి ఏషయా గ్రంథం ఇరవై నలభై మూడు అధ్యాయం ఎనిమిది వచ్చినంలో కన్నులుండి అందులైన వారిని చూడండి కళ్ళు కన్నులుండి అందులైన వారు కళ్ళుండి కూడా వారు గుర్తలు ఉన్నవారు గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిది వచ్చినంలో కన్నులుండి అందులైన వారిని చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి చూడండి చెవులున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారని విలనే స్థితులు ఉన్నారు కదా వారు తీసుకొని రావాలంట ఎక్కడ తీసుకొని రావాలా కష్టం కదా చెవులున్న వాడికి వినిపిస్తుందా నువ్వు చెప్తే నువ్వు చెప్తే వినిపిస్తుందా ఏస్లో చెప్పినా లేదా రింటకు చెవులు గలవాడి వినుగా కాని పలికితే వాడు వింటడా లేదా కానీ కనులుండి కూడా చూడన వాళ్ళు లోకంలో నీకు కళ్ళుండిగా నువ్వు చూస్తున్నామా మనం చూస్తున్నామా కళ్ళుని కాబట్టి మనం చూస్తున్నామా లేదా చూడండి ఎంతోమంది గుడితలు ఉన్నారు ఈ లోకంలో ఈ లోకంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది ఎందుకంటే చీకడు అంటే పాపం కదా పాపం చేసేవాడు వెలుగు దగ్గరికి రాడు ఎందుకు వాళ్ళ వాడు వాళ్ళ క్రియలు ప్రత్యక్షపరచబడతాయి కాబట్టి కాబట్టి వాడు రాడు కాబట్టి నువ్వు వాడి దగ్గర పోవాలా ఏసు ప్రభు మన దగ్గరికి వచ్చినా లేదా మనం ఆయన దగ్గర పోలే ఆయనే మన దగ్గరికి వచ్చిండు మన పాపం చూసి పై నుంచి చూసి నా జలు నశించిపోతానని చెప్పి ఆయనే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసుకొని మనకు రక్షించిండు మన జీవితం కూడా అంతే నువ్వు ఆ గుడ్డి దగ్గరికి ఆ చీకడు బంది గృహంలో వాళ్ళ దగ్గరికి నువ్వు పోవాలా వెలుగు నువ్వు ఎందుకంటే నువ్వు వెలుగు లోకంలో ఆ వెలుగు వెదజలాలా ఆ బంధకాలన్న వాళ్ళ అందరినీ విడిపించాలా తర్వాత ఆ కనులుండి అందులైన వారిని చెలుండి బదిరులైన వారిని తీసుకొని రమ్మని చెప్తున్నా అక్కడ తొమ్మిదో వచ్చిన సర్వజనులారా గుంపు కూడి రండి జనములను కూర్చోవడలను సర్వజనులు అంటే అందరిని మీరు గుంపులు గుంపులుగా కూర్చొని జనాన్ని కూర్చోమంటున్నాడు అంటే మొత్తాన్ని పోగు చేయమంటున్నాడు వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు ఎవరు తెలియజేయాలా ఇవన్నీ చూడండి అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ ఎవరు తెలియజేయాలని నా ప్రజలకు నచించిపోతున్న నా ప్రజలు బందీ గృహంలో పడి ఉన్నారు వారు ఉన్నారు తోవ్వలేను చూడలేని వారు ఉన్నారు ఏది తోవ్వ ఏది గోడ ఏది ఏది సత్యము అని తెలియని స్థితులు ఉన్నారు ఎవరుకు ఇటు సంగతులు తెలియజేస్తారు ఎవరున్నారు వారిలో అన్నప్పుడు దేవుడు చెప్తున్న మనతో మాట్లాడుతున్న ఈ రోజు ప్రవ్వా నేనున్నాను ప్రవ్వా నేను తెలియజేస్తా ప్రభావ ఈ సంగతులన్నీ ఎందుకంటే నువ్వు నా కళ్ళు స్వస్థత ఇచ్చిన కళ్ళకు అభిషేకం ఇచ్చిన ప్రభావాని పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు వాళ్ళు చెప్తున్నారు అక్కడ పూర్వకాలంలో ఏం జరిగిందో ఎవరైనా చెప్తూ కలుగుతున్నారా వినిపించదురు తాము నిర్దోషణం అని తీర్పు పొందినట్లు మా తమ సాక్షులను నువ్వు కదా విని సత్యమని ఒప్పుకోవాలని కదా కాబట్టి ఒప్పుకోవాలా చూడండి నువ్వు సత్యాన్ని నువ్వు ప్రకటిస్తే నువ్వు ఆయన తీర్పుల గురించి ఆయన గురించి ప్రకటిస్తే వాళ్ళందరూ ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి కదా కాబట్టి దేవుడు మనకు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఆయన అన్యాయంతోనే లోకమంతా. ఉంది లోకం కాబట్టి కావున న్యాయము మాకు దూరంగా ఉంది ఏష్యా గ్రంథం యాభై తొమ్మిది అధ్యయనం తొమ్మిది న్యాయము మాకు దూరంగా ఉంది నీతి మమ్మల్ని కనుగొనట్లేదు చూడండి నీతి ఎందుకు కనుగొనట్లేదు ఆయన నీతిని తృణీకరించిన వాళ్ళకి ఏ రీతిగా నీతి వస్తుంది ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు శాస్త్రులు పరి దగ్గరికి వచ్చిండి ఆయన ఆయన తృణీకరించినారు ఆయన నీతికి దూరంగా వెళ్ళిపోయినారు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు దూరంగా కానీ ఇక్కడ అదే వాక్యం చెప్తుంది చూడండి వెలుగు కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం కానీ చీకటే మాకు ప్రాప్తించున్న ప్రాప్తించును అంటే వెలుగు చూస్తున్నారు కానీ వాళ్ళకి చీకటే వస్తుందంట ఎందుకు వెలుగు కోసం ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు వెలుగు కోసము మేము కనిపెట్టుకొని చున్నాం చీకటే ప్రాప్తిస్తుంది కాబట్టి చీకటే ఉంది మాకంటే వాళ్ళు కనిపెట్టుకున్నారు ఎవర ఎవరన్నా వెలుగు మా ఆ వెలుగులోకి తీసుకొనిస్తారు మమ్మల్ని ఎవరన్నా ఈ బంధికాల నుంచి ఈ ఈ గృహంలో నుంచి ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నారని ఆ వెలుగు కోసం కనిపెడుతున్నారు కానీ చీకటే వాళ్ళకి అదే కనిపిస్తుంటే వెలుగు కోసం చూసి చూసి చూసి ఇంకా వాళ్ళు ఆ చీకటిలోనే నశించిపోతున్న ఈ లోకంలో ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలని చెప్పండి ఎంతోమంది నశించిపోతున్న ఈ లోకంలో చీకటి బంధకాల్లో సైతాన్ బంధకాల్లో వాళ్ళంతా నశించిపోతుంటే వాళ్ళు చూసి వాళ్ళు ఎవరు విడిపించగలని చెప్పి వాళ్ళ ఆత్మలు ఘోచిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం కళ్ళుండి కూడా చూసి కూడా మనం గుడ్డివర్లాగా ఏం చేస్తున్నాము ఎట్టి ఏం చేయలేని స్థితులు ఉన్నాం కదా నిస్థాయి స్థితులు కాబట్టి ప్రభుత్వడు నేను ఎందుకు నేను కాపాడినా ప్రజలకు నిబంధనగా వెలుగులాగా నేను కాపాడినా కానీ నా బిడ్డలందరినీ నువ్వు నువ్వు బంధకాల నుంచి వాళ్ళు అందరినీ బయట తీసుకొని రావాలా అందుకు నేను నేర్పరచుకున్నానంటే మనం ఏం చేస్తున్నాం ఆయన ఆయన నిబంధన మనం ఒమ్మ చేస్తూ ఉన్నాం అందుకు నశించిపోతున్నారు ఎంతోమంది ప్రజలు కాబట్టి మనం ఒక రోజు చేస్తే ఎంతో ఎన్నో ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో కాబట్టి అని రాకడ తొరగుంది ఒక్కడు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కదా కాబట్టి మనకు కూడా ఇష్టం లేదు కాబట్టి మనం ఏం చేయాలా వెలుగుని మనం ప్రసరించాలా నీకు వచ్చి ఆయన చోట్లనేది ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ అంతకారమ్యంలోనే నడుస్తున్నాం ఎందుకంటే ఎవరు లేరు నడిపించే వాళ్ళు లేరు వెలుగున్న వాళ్ళే ఏం చేస్తున్నారు ఆ వెలుగుని తీసిపోయి మంచ పెడుతున్నారు దీపము దీపస్థాం మీద ఏం చేస్తున్నారు తీసిపోయి కొంచెం కింద పెడితే వెలుగు ఎక్కడికి వెళ్ళి వెలుగు మనలోనే పెట్టుకుంటే నీలోనే వెలుగు నువ్వు వెళకుండా నీలోనే పెట్టుకుంటే నీ ఇంటి కోసమే దీపంలాగా పెట్టుకుంటే మనకే మన వెలుగులాగా ఉండి మేము వెలుగును అన్ను వెలుగులో ఉన్నాం ప్రభావ అని చెప్పి చెప్పుకొని ఆ వెలుగు నీ దగ్గరే పెట్టుకుంటే ఆ చీకలు ఉన్న ప్రజల్ని తీసుకురావటానికే కదా నేను దేవుడు వెలుగులోకి తీసుకొచ్చిండు ఒకప్పుడు నువ్వు గుడ్డితనంలో ఉన్నావు కదా కానీ ఆ అనుభవం చూస్తే వాళ్ళు నశించిపోదు ప్రవ్వా అని నేను వాళ్ళని తీసుకొస్తా ప్రభా అని అందుకోసం దేవుడిని అనుభవం నడిపించి నీ వెలుగులాగా తయారు చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వెలుగును కప్పెట్టేస్తున్నాం మనం ఇతరులకు చెప్పకుండా కొత్త ఆత్మల దగ్గరకు మనం పోవాలా ఎన్నడు దున్నని వీడి భూమిని మనం దున్నాలి కదా దున్నిని భూమిని దున్నుకుంటే ఏం లాభం చెప్తుంది ఎన్నడు దున్నని దున్నాల్సిన భూమి ఇంకా చాలా ఉంది కదా మన స్వాధీన పరచుకోవాల్సిన దేశము చాలా ఉంది ఇదంతా మన ప్రభుధి కదా ఈ సృష్టి మొత్తం మన ప్రభుధి ఈ లోకం మన ప్రభుధి ఆయన నిర్మించిండు ఈ ఈ ప్రజలంతా ఆయన బిడ్డలు కదా సైతాన్ని వాడు తారుమా చేసి వాడు ఈ లోకాది మన మన గుడితనం కలుగుజేసి యుగదేవత లాగా వాడు గుడితనం కలుగజేసి అంధత్వం కలుగజేసి ఆయన మహిమను చూడలేకుండా చేసిండు వాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన అధికారం ఆయన అధికారం ఇచ్చిన మనకి ఆ అధికారాన్ని ఆయన మహిమ కొరకు వాడుకొని అనేకుల్ని ఆ బంధకాల నుంచి మనం బయట తీసుకొని రావాల ఆయన మహిమను మనం చూపించాలి అందుకు దేవుడు మనల్ని నేర్పంచుకోండి ఈ లోకంలో అది మనం మర్చిపోవద్దు ను వెలుగైన సంగతి ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు చూడండి ఒక క్షణము కరెంటు పోతే ఫ్యాన్ లేకపోతే ఎంత భయంకరమైన నరకం అనిపిస్తాం కదా మనం అలాంటి బందీ వాళ్ళు ఆ చీకట్లో సరసాల్లో ఏం గుడుతుందో ఏ పాంగు వచ్చి కరుస్తుందో ఏం చేస్తుందో అంత భయంకరమైన స్థితిలో వాళ్ళ జీవితాలు అలవాటైపోయి అదే జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉంటే దేవుని ఆత్మ ఘోషిస్తుందా లేదా చీకటి అగాధమ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచు నేను ఆది కాండంలో చీకటి భరించలేడు ఆయన బిడలు చీకట్లో ఉంటే ఇంకా ఆయన భరించగలడా మనం భరించగలమా అందుకు మనం పోవాలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం పోవాలా ఆయన సత్యాన్ని ప్రకటించాలా ఆత్మల సంపాదన అనే భారం కలిగి మనం పోవాలా నువ్వు నువ్వు నువ్వు నడిస్తే ఆ రీతిగా కార్యాలు జరుగుతాయి చూడండి తర్వాత ఏం అక్కడ గ్రంథం యాభై తొమ్మిది వందల ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు చీకటి వెలుగు కోసం చూస్తున్నారు కానీ చీకటే వాళ్ళు ఉంది కానీ ప్రకాశం కొరకు అంటే వెలుగు కొరకు చూస్తున్నారు కానీ అంధకాలం నడుస్తున్నారు అంట తర్వాత నడుస్తే ఎట్లున్నారు వాళ్ళ జీవితం యాభై తొమ్మిదార్థం పదో చరంలో గోడ కొరకు గుడ్డి వారి వాళ్ళే చూడండి ఎంత భయంకరమైన వేదం చూడండి గోడ దొరకక గోడ అంటే మన ప్రభుయే కదా గోడ ఎక్కడో తెలియదు కానీ వాడు ఉన్నాడు ఎక్కడో బంధికాలలో కానీ ఆ గోడ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎందుకంటే కటిక చీకట్లు ఉన్నారు కదా మనుషులంతా కటిక చీకట్లో మనుషులు ఉంటే నీకు గోడ ఎక్కడ కనిపిస్తుంది మొన్న ఆ ట్రైబల్స్ ఏరియా లాస్ట్ ఇయర్ మేము పోయినప్పుడు ఆ రోజు భయంకరమైన ఆ ఫైవ్ కిలోమీటర్స్ కొండ ఎక్కి ది వచ్చినప్పుడు మేము కొండలో ఆ చెట్లు భయంకర పెద్ద పెద్ద చెట్లు కొన్ని హైట్స్ ఉంటాయి చెట్లు గబ్బగిం చీకట అలా ఒకరు ఒకరు చూస్తే అసలు ఏం కనిపిస్తుంది పైన చూసినా కూడా ఏం కనిపిస్తుంది అంత కటిక చీకట్ ఆ కటిక చీకట్లో మేము ఎటు నడుస్తున్నామో ఎటు పోతున్నాం కూడా తెలియదు ఆ టార్చ్ లైట్ సాయం వల్ల ఆ రాళ్ళు దిగుతుంటే ఎంత భయంకర అంత హైట్ కింద దిగుతుంటే ఎట్లా ఉంటుంది అంటే కింద దుంకినట్టే ఉంటది దిగుతూ ఉంటే ఎక్కడప్పుడు చాలా కష్టపడ్డం దిగేటప్పుడు కూడా చాలా కష్టపడ్డం ఎక్కడ రాయి కాలు పెడితే స్లిప్ అయ్యే ముందు పడిపోతాం లోయలు అని అంత భయంకరమైన ఆ కటిక చీకటి అంటే అప్పుడు నేను అర్థం చేసుకున్నా ప్రవ్వా ఈ కటిక చీకటి ఎంత భయంకరం ఉంది చూడండి ఆ కటిక చీకట్లో కూడా దేవుడు మమ్మల్ని వెలుగా అక్కడ నడిపించిందా లేదా అంటే మేమేదో గొప్ప చెప్తలేము కానీ ఆ వెలుగుని వాళ్ళకు ప్రకటించడం లేదా వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు ప్రభు చెంత నడిపించినారు ఏసు ప్రభు వాళ్ళ జీవితంలో వెలుగు వచ్చింది వాళ్ళకి వెలిగిందా లేదా ఆ చీకడు గల చోట్ల లేదా వెలుగు కాబట్టి మనం వెలగాలట్లా మన జీవితాలు అందుకోవటమే చెప్తుండ్రు కానీ గోడ కొరకు గుడ్డి వారి కన్నులు లేని వారే తడవలాడుచున్నారు అంట వాళ్ళకి ఎందుకంటే ఈ శరీరమైన కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు అవి చూడలేరు దాని నుంచి బయటికి రాలేరు వాళ్ళ కళ్ళుకి స్వస్థత రావాలా వాళ్ళ కళ్ళుకి అభిషేకం వాళ్ళు వెలుగుని చూడాలంటే చరికమైన కలుతు చూడలేం వెలుగు ఆయన వెలుగు పౌలు చూసి వెలుగు చూసి గుడ్డివాడి అయిపోకుండా లేదా అంత పవర్ఫుల్ అంటే వెలుగు తర్వాత ఆయన మహిమను చూసిండు తర్వాత గుడ్డివాడు గాలే చూడండి చూడండి ఆత్మీయ జీవితంలో కూడా అంతే వాళ్ళు గుడ్డి ఇప్పుడు తడవులాడుతున్నారు వాళ్ళు గోడను పట్టుకుంది ఎక్కడ గోడ ఉందో ఎక్కడుందో ఎక్కడ ఏముందో వాళ్ళు దేవులాడుతూ ఆ చీకట్లో బయటకు రావడానికి ప్రయత్నిస్తారు గోడ ఎక్కడుంది ఆ డోర్ ఎక్కడుందో ఎక్కడున్న ద్వారం బయటకు రావాలని చెప్పి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాను అనే వాడి బందకాలు ఉన్నారు వాళ్ళంతా ఆ ద్వారాలు మనం ఓపెన్ చేయాలా మన దినం మనం చూసిన వాక్యం ద్వారాలను ఓపెన్ చేయాలా యశైగ్రం ఇరవై ఆరాధ్యంలో సత్యములు ఆచరించే జనులు ప్రవేశించినట్లు ద్వారములు తీయమనడు ఎవరు దీయాలా నువ్వు నేనే దీయాలా ఆల్రెడీ అధికారం ఇచ్చేసేసిండు కదా ఈ లోకంలో అన్ని అధికారాలు ఇచ్చేసిండు ఆయన ఏం చేయాలా ఇప్పుడు మనం ఏం చేయాలా దాన్ని అమలు పచ్చుకోవాలా నువ్వు దీ అంటే ఆయన దీయడు ఆల్రెడీ నీకు ఇచ్చేసినా మోస్ట్గా నీకు ఏం చేసినా ఎర్ర ఎర సముద్రం నుంచి తరుముకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసిండే వాళ్ళు వస్తే ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అక్కడ ప్రభా నైనా ఆ సైన్యం అంతా వస్తుందో ఇప్పుడు మేము ఏం చేయాల ప్రభా అంటే నేను నేను ఏం చేయని మోసే ఆల్రెడీ నీకు అధికారం ఇచ్చేసినా నీ ఇష్టం నువ్వు ఏమన్నా చేసుకో నీ చేతులు ఏముంది కట్టే ఉంది కొట్టు సముద్రాన్ని అది పాయలు కావాల్సిందే తర్వాత పాయలు అయిపోయింది మళ్ళా నడుస్తున్నారు మళ్ళా శత్రులు ఏం చేసిండ్రు ఆరు నెలలో మళ్ళా సముద్రం మధ్యలోకి వచ్చేశారు మళ్ళీ మళ్ళీ వెనక చూసి మళ్ళీ జన్లు భయపడరు ప్రభావ వాళ్ళు కూడా చేస్తారు మా ఈ ఆరి నెలంటే అప్పుడు ఏం చేయాలి ప్రభావ అంటే నాకు తెలియదు మోసే నీకు అన్ని చేసిన నివేద్యాలంటే మళ్ళీ కట్ట తీసుకుని కొడితే మొత్తం సముద్రం మొత్తం లెవెల్ అయిపోయింది వారు వెళ్ళిపోయినారు శత్రు సమయం మొత్తం మునిగిపోయినారు చూడండి అంత పవర్ దేవుడు మనకి ఇస్తే మనం ఎందుకు భయపడతాం చెప్పండి భయంకరమైన దురాత్మల చీకటి శక్తులు మనం ఏం చేస్తాయి ఏం చేయి చూడండి వాక్యాలు ముగిస్తాను చూడండి నాకు మొన్న ఒక కాలం వచ్చింది ఒక కాలం ఏమొచ్చిందంటే నేను ఒక ఒక నేను చంద్రశకర్ అన్న ఒక ఇంటికి పోయినంట ఆ కుటుంబంలో భయంకరంగా మంత్రశక్తులని అంట ఆయన ఆ నేను చెప్పిన ప్రార్థన చేసిండు మిగతా నువ్వు ప్రార్థన చేసి పోబ్రెదర్ అని చెప్పాను చెప్పేసి నాకు వెళ్ళిపోయిండు నేను అందరూ ప్రార్థన చేసిన తర్వాత దయ్యాలు మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాలం ఏమొచ్చిందంటే ఆ ఒక మంత్రగాడు ఒక మంత్రగాడు నేను ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉంటే సేవ చేసుకొని వస్తూ ఉంటే ఒక ఒక శ్మశానం ఉంది అక్కడ ఆ పక్కన ఎక్కడ దూరంగా కొంచెం బోరింగ్ ఉంటే ఆ మంత్రగాడు అక్కడ ఉండి నీళ్లు నీళ్ళు నీళ్ళు కోసం ఉన్నాడు నేను నేను నీళ్ళు నీళ్లు కొట్టాలా నీకు బోరింగ్ కొట్టాలంటే ఏ అవసరం లేదు నువ్వెవరో నాకు తెలుసు నేను పంపించిన దయ్యాలు మొత్తం నువ్వు కదా నీలో దేవుని దేవుని శక్తి నీలో ఉంది అవన్నీ కాలిపోతాన్ని నీ నీ సంగతి చూస్తా నేను నీ గురించి నన్ను తెలుసు నాకు నేను చేస్తా నేను నువ్వైతే నేను వదిలిపెట్ట నేను నేను చేసిన వాటన్నిటి నువ్వు మొత్తం నాశనం చేస్తున్నావు కదా ఆ మంత్రాలన్నీ కాల్ చేస్తున్నావు కదా కాబట్టి నేను నిన్నైతే ఇచ్చిపెట్టని చెప్పి వాడు ఆమె సవాల్ చేస్తున్నాడు నువ్వు నన్ను ఏం చేయాలో పోవని చెప్పేసి నా పాటికి నేను ప్రార్థన చేసుకొని పోతా ఉన్నాను అట్ వచ్చింది చేసి తెల్లవారు చూస్తే అప్పుడంతా రెండున్నర టైం అయింది లేచి ప్రార్థనలో కూర్చున్నా కూర్చున్నా తర్వాత వాక్యం చదివిన తర్వాత అప్పుడు దేవుడు ఆ వాక్యం విషయ ఇరవై ఆరు అధ్యాయంలో బయలుపరిచిండు చూడండి దుష్టశక్తులు ఎంత భయంకరంగా మనం అటాక్ చేసినా కానీ అవి మనం ఏం చేయం ఒక దశలో చంపాలని చూసినాయి నన్ను ఎన్నోసార్లు కానీ అవి చంపలేవు ఎందుకంటే ఆయన ప్రణాళిక నా ద్వారా నెరవేరేంత వరకు అవి నన్ను ముట్టలేవు కూడా చూడండి మనము ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్న జీవితం మంది కాబట్టి మనం ఆ రీతిగానే మనం పోవాలా ఆ చీకటిలో వెలుగు వాడి వాడి రాజ్యంలోకి నువ్వు పోతే వాడు ఊరుకుంటాడా వాడు ఖచ్చితంగా మీద అటాక్ చేస్తాడు అయినా సరే యుద్ధం యూహోవదే కదా దేవుడు మనకు యుద్ధం నేర్పించిండు అన్ని టూల్స్ మనకి ఇచ్చిండు కదా సర్వాణం కావచ్చు ధరింప చేసిండు ఆత్మ వలన అవన్నీ దేవుడు మనకి ఇచ్చిండు కానీ అవి మనం వాడుకొని ఆయన మైన కొరకు మనం అనేకులను ప్రభు చెంతకు నడిపించాలా తర్వాత పద పదహారో వచ్చిన ఏష్రంథం యాభై తొమ్మిదో అధ్యయం సంరక్షకుడు లేకపోవట ఆయన చూశాను మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడి ఎవరు కూడా మధ్యవర్తి లేరు ఎవరు కూడా కాబట్టి ఆయన ఏం చేశాను కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను ఆయన నీతి ఆయనకు ఆధారపడిను ఆయనే రక్షించుకోండు ఆయనే రక్షించాల్సి వచ్చింది అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకోండు కాబట్టి అందుకు మనము జాగర్తగా మనం చూడాలా అనే విషయం మనం ఒక వాక్య నేను చూసి నేను ముగిస్తాను అపోస్తుల కార్యము ఈ విషయం దేవుడు మనకు ఎందుకు మాట్లాడతాయి ఇరవై ఆరు అధ్యయం పదహారు నీవు నన్ను సూచి సంగతి గుచ్చి నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నిన్ను పరిచారికని గాను సాక్షిని కనబడి ఉన్నాను నువ్వు లేసి నీ పాదములు మోపి నిలువుము నిలబడాలా మనం నిలబడాలా చూడండి ఆయన గురించిన ఆయన బయలుపరిచిన ప్రతి ఒక్క దాన్ని మనం చూసి ప్రతి సంగతిని నువ్వు చెప్పాలని నిన్ను పరిచారికడిగా సాక్షిగా నిలబెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు లేచి ఏం చేయాలా నీ పాదములు మోపి నిలువము నువ్వు నిలబడాలా లేచి నువ్వు పాదాలు మోపి భూమి మీద నిలబడాలా ఆయన ప్రతినిధిగా నువ్వు నిలబడాలా నిలుపుము తర్వాత ఏముందు పదేడు వచ్చిన ఈ నేను ఈ ప్రజల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను మనల్ని కాపాడుతున్నా లేదా ఏ హాని ఎవడం మనమే చేయడు తర్వాత పద్దెనిమిది వచ్చిన చూసి నేను వాక్యాన్ని ముగిస్తా వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుధపరచబడిన వారి శ్వాసమును పొందునట్లు వారి కన్నులను తెరిచుటకాయి నేను నిన్ను వారి ఎద్దకు పంపేదనని చెప్పాను అలలుయ్య అపోసిన పౌలు తన సేవా జీవితంలో చెప్పిన ఆ దర్శనం గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడండి అన్ని జనకు వెలుగుగా నేను నిలబెట్టాలని వాళ్ళ కనులను తెరవాలి కదా అందుకు దేవుడు నేను ఏర్పరచుకోండి అందుకు నేను దేవుడిని కాపాడి తర్వాత చివరి వాక్యం చూస్తా ఏబు గ్రంథంలో నువ్వు ఎట్లా ఉండాలి వాళ్ళకి ఏబు గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యయం పది నొచ్చిందో నేను కన్నులను అయితేని కుంటి నేను పాదములను అయితేని కాబట్టి గుడ్డి నువ్వు కనులలాగా ఉండాలా ఆ గుడితన వారికి ఏసు ప్రభు ఉండలేదా ఆ కన్నులకు స్వస్థత ఇచ్చిందా లేదా వాడు వాడు యాభై వ్యక్తి భక్షి రైట్కి లేదా కాబట్టి తర్వాత కుంటివారు అంటే నడవలే స్థితిలో ఆత్మీయ దశలో కుంటి వాళ్ళకి నువ్వు పాదల్లాగా ఉండి నువ్వు ప్రభు చెంత నడిపించాలా ఆ సీయను కాబట్టి అనే రాకడ్ తొలగింది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అలాంటి దేవుడు మనకు అందరికి మనం ప్రార్థన చేస్తాం ప్రభు కళ్ళను అభిషేకించిన ఓ ప్రవణాలు నా తొలగించు తండ్రి నేను వెలుగులాగా ఈ లోకంలో నన్ను వెలిగింపజే ప్రభావ ఆ చీకుడు చోట వెలుగు వెలగల అటు వెలుగులాగా నన్ను మార్చమని ప్రార్థిస్తాం పరిశుద్ధి మా ప్రియ పరలకు తండ్రి నీకేస్తూ తల్లి స్తోత్రమేనా అబ్రహామి శాఖ యాకల దేవన ప్రవ్వ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాపడి ఆ ప్రవ్వ మీ కృపలో భద్రపరిచిన్నారు ప్రవ్వ ఒకప్పుడు ఉన్న మమ్మల్ని ప్రవ్వ ఆ గంధత్వం నుంచి ఆ గుడితో నుంచి మాకు విడద కల్పించడంనైనా మా కళ్ళని స్వస్థపరచండి ఓ ప్రవ్వా ఒక విషయం ఈ రోజు మాకు బయలుపరిచినైనా మా కళ్ళకు ప్రభ మీకు అభిషేకం అనే గురించి మీకు పశుదాత్మతో మనల్ని అభిషేకించేలా ప్రభావ చీకర శక్తుల మీద మాకు అధికారం ఇచ్చిననైనా అనేక జీవితాలలో మీ వెలుగుని తీసుకొని రావాలా ప్రభావ ఆ బంధకాలను అందరూ మీరు విడిపించాలా మీ వెలుగును ప్రకటించాలా ఈ రోజు ప్రభావ ఆ వెలుగులు ఆ డోర్స్ తెలియక ప్రాభ ఆ ద్వారం తెలుగుకున్న వాళ్ళు తడువులాడుతున్నారు ప్రభావ గుడ్డివారి వాళ్ళు ఎందుకంటే వెలుగు లేదు ప్రభావ అక్కడ కాబట్టి మేము వెలుగులాగా వెళ్ళి ఆ వెలుగులో ఓ ప్రభా మీకు వెలుగులు కొన్ని తీసుకొని రావాల ప్రభావ సైతం శక్తిలో యుద్ధం చేయాల ప్రభావ మేము పోరాడే దురాత్మ సమూహంతో ప్రభావ అధికారం మీరు పవర్ మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందలు అర్పించుకుంటాం శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చాను అయినా మీ మైమొకరకు మేము వాడాలా అనేకులు మిచ్చంతా నడిపించాలా అలాంటి సేవలు నడిపించే బ్రదర్స్ ఇస్తాను అందరూ ఆశ్రయించి నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు శాసనం మీరు అక్కడ సిద్ధపరచుకోమని తొలరా అన్న ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ మనోజ్ బ్రదర్ బ్రదర్ ప్రార్థన అంతా అయిపోయా ప్రార్థన అయిపోయినాక ఆశీర్వదం ఇచ్చే బ్రదర్ నేను అది టైం అయింది బ్రదా నేను రెడీ అవుతాయి మీరే క్లోజ్ చేసి శుతం ఎస్ ప్రభ నా దివాని శ్రతం ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడేసే ప్రభావ చెప్పిన వాక్యం ఆ విధంలో భద్రపరచండి ఈ వాక్యం సత్యాన్ని గెలిచే ఆ నూతన విషయంగా అభ్యర్థ విషయం తెచ్చిన ఆదివాణి శ్రతం అల ఈ వాక్యం స్థిరపరిచి బలపరిచి మాధులు అందరు బలప్రభ అందరికీ మీరు వాడకుండా ఎస్వ ప్రభ మీరు అక్కడ సమీప్తుంది ఎస్సు ప్రభా గొప్ప జలం కనికరించి నాది నుంచి ఆత్మ తెరవండి పోషించండి ఎవరు హాని ఈ అన్ని జనులు కుడికి ఎడవని చేయని ప్రజల రక్షణ పొందాలి ప్రభ ప్రాధీన్ వాంతో మీరు కార్యం చేసి వాళ్ళందరూ రక్షణ ఇచ్చి స్వార్థ పంపించి అలాగే కేపీఎం బ్రదర్మంట్ తాకండి ప్రతి ఫ్యామిలీలో ఆశ్చర్య కార్యం జరిగించి బలపరిచి శిలపరిచి అందరి పరిశోధన నింపి సేవలో వాడుకోండి మీరు ఆకడం సిద్ధపరచుకోమని స్థాని చేయండి మీరు పరిశుద్ధుడ ప్రేమ గల దేవ ఈశయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభ సర్వోన్నత సర్వశక్తివంతుడ మహోన్నతుడా కృపామయడా మా ప్రియ పనులకు తండ్రి ఈ పాదాలకు వందనాల ప్రభా ఇంకా తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడం ప్రభా ప్రతి విజయం అనుగ్రహించడం దీనికి నీకు తండ్రి ఎంతో మంది దినాన చూడలేకున్నారు ప్రభావ నీ కృపను బట్టి మేము దినాన్ని చూడగలుగుతున్నాం తండ్రి మీకు వాందనాల ప్రవాహం మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు ఎస్ఐ అన్నికే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదీ మధ్యాన్ని కలుస్తా మేము ప్రభావ మీ స్వరం మీ గొప్పతనంగా మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు ప్రాభ అవును ప్రాభ మా కళ్ళకి స్వస్థత అవసరం ప్రభావా ఆయన ఈ కళ్ళు లోకాన్ని చూడకుండా ప్రావా నేను ఈ లోకంలోని వర్షం మీదకి వెళ్లకుండా ప్రాభ తండ్రి వాటిని మీరే శుద్ధీకరించండి నాయన మీరే నైనా స్వస్థపరచండి ప్రభావ తండ్రి నైనా మాకు ఆత్మీయ నేత్రాల అవసరం ప్రాభ మీ చిత్తాన్ని నెరవేర్చటకు నైనా మీ మార్గంలో పోటుకు ప్రాభా నా తండ్రి మాకు ఎంతో అవసరం ప్రాభ తండ్రి మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రాభ మా కళ్ళని స్వస్థపరచండి మాకు నాన్న సంపూర్ణ ఆయన మాకు ఆత్మీయ నేత్రాలు వీపమని ప్రార్థిస్తున్నాం ప్రాభ ఆత్మలో ఏం జరుగుతుందో చూడాల ప్రాభ నేను ఎందు విషయంలో మేము తప్పిపోతున్నామో తెలుసుకోవాలా ప్రాభ ఎందు విషయంలో తండ్రి ఏం చేస్తే ప్రభావ నా తండ్రి మేము మీకు కరగల జీవించగలమో అది మాకు చూపించండి ప్రభావ మా కళ్ళకు ప్రభావ తండ్రి నాయన మీ వాక్యంలో సత్యాలు చూడడానికి మాకు ఆత్మీయతలు అవసరం ప్రభు మీరే సహాయం దాయిచేయండి మీరే మమ్మల్ని అభిషేకించండి ప్రాభ నేను ఉన్నతమైన పని కొరకు మీరు మమ్మల్ని నేను ఉన్నతమైన సేవ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభావ తండ్రి చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే సేవలకు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభావ బందీలు వాళ్ళని ప్రభావ విడిపి స్వాతంత్ర్యం ఇచ్చేలాగిన తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచు ప్రాభ కాబట్టి తండ్రి ఉన్నతమైన సేవ మేం చేయాలా ప్రభావ మాకు ఆత్మీయతలు ఎంత అవసరం మీ సహాయం ఎంత అవసరం ప్రాభ మీ అభిషేకం ఎంతో అవసరం ప్రాభ మీరేం మాకు అనుగ్రహించండి మమ్మల్ని నడిపించండి ప్రభావ దేవానికే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభావ మీ సహాయం లేకుండా మేము ఏం చేయలేం ప్రాభ మీ సహాయం లేకుండా మేము ఏ పని చేయలేం ప్రభావ తండ్రినైనా మళ్ళీ అవిదేతంటే క్షమించండి మళ్ళీ ఏదైనా పాపాల నుంచి క్షమించండి ప్రాభ మీరే మా కొండ మీరే మా ఆశ్రయదు దుర్గం ప్రభావ మీరే మాకుండ మా దాగుచోటే ప్రభావ మీరే మాకు తోడుగా ఉండి ప్రతి మాకు విజయం అనుగ్రహించండి నన్ను మీ నామానికి మహిమకరంగా ప్రతి చోట జీవించాలని సహాయపడండి మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ప్రభావ మీకు సాక్షుగా మేము ప్రతి చోట నిలబడాల ప్రభావ నేను అనేకలకు స్వార్థ ప్రకటించాల ప్రభావ నేను అనేకమైన నశించిపోయే ఆత్మల ప్రభావ మీ చింతకు తీసుకుని రావాల ప్రభావం జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావ మా జనకాల సమయం ప్రభావ మీరే నీ మాట్లాడి మా మమ్మల్ని బలపరిస్తుంది నీకు చెల్లిస్తున్నాను ప్రాభ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించు ప్రభా మీరేనైనా ప్రతి పనులు మాకు తోడుగా ఉండి ఘన విజయం అనుగ్రహించమని దృష్టిని చెత్తికి దొరకకుండా ప్రభావతి తప్పించుకొని తిరుగుతానికి సహాయపడమని మీరేనైనా ప్రతి చోట్ల మీ నామని మేమకరమని ఉంచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించి పెట్టుకుంటున్నాం ఆ మేన్ దీని కృప సమాధానం తోడు